సో మీరు కంటితోటి ఘటాన్ని చూసినప్పుడు ఘటము మీకింతకుముందు తెలియదు తెలియదంటే ఇక అత్ర ఘట ఇక్కడ ఘటము కలదు అని తెలియదు కన్ను తెరిచి చూశారు చూస్తే ఘటము కలదు అనే విషయం తెలిసిందే కాబట్టి కన్ను మనస్సు మొదలైన ఈ ప్రమాణములు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షము అనుమానము మీన్స్ ఆఫ్ కాగ్నిషన్ సో దీస్ ప్రమాణ ఇవేం చేస్తాయంటే మనకు తెలియని తత్వాన్ని వస్తువుని మనకి తెలుపుడు చేస్తాయి కానీ వేదాంతంలో తెలియని ఆత్మని తెలుపుడి చేయడం అన్నది ఏమీ లేదు ఆత్మస్వరూపము ఎప్పుడూ తెలియబడే ఉంటుంది ఆత్మయందే సర్వము తెలుస్తూ ఉంటుంది కొత్తగా తెలియబడేదేమీ కాదు కానీ అజ్ఞానము చేత తెలియబడనిదిగా స్వీకరింపబడుతుంది యాజ్డో అన్నోన్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ టేకెన్ యాస్ డో అన్నోన్ డ్యూ టు ఇగ్నోరెన్స్ సో ఆ అజ్ఞానాన్ని ఎప్పుడైతే జ్ఞానము ద్వారా తొలగిస్తామో అప్పుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అజ్ఞాతార్థ జ్ఞాపకం ప్రమాణం ఇంది లోకం వ్యవహార ల్యాజ్ వేదాంత ప్రమాణం ఈజ్ కేవల అజ్ఞాన నివర్తకం ఇది ఒక మౌలికమైన భేదం లోకం మళ్ళీ చెప్తున్నాను లోక వ్యవహారంలో ప్రమాణము అజ్ఞాతార్థ జ్ఞాపకము తెలియని విషయాన్ని తెలుపుడు చేసేది ప్రమాణము ప్రమాణము అంటే ప్రత్యక్షంగానే అనుమానం కానీ కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ప్రమాణము అంటే శాస్త్రము లేక వేదము అజ్ఞాతార్థ జ్ఞాపకం కాదు ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియకపోవడం అనే ప్రసక్తే లేదు నన్ను ఆహమస్మితి కశ్చిత్ ప్రతీయాత్ శంకర నేను ఉన్నాను అనే సంగతి తెలియనివాడు ఎవడైనా ఉంటాడా ఎవడూ ఉండడు కాబట్టి తెలియని విషయాన్ని తెలుపుడు చేయడం కాదు నిత్యసిద్ధమైన ఆత్మస్వరూపం గురించి ఉండే ఏ అజ్ఞానము దాని యొక్క నివృత్తి మాత్రమే శాస్త్రము యొక్క ప్రయోజనము తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి i yeah, ajnanam anedallo untundante ah uh, it is something like this ah uh, vedanta vidyarth untadu now what is his goal to know atma that is his goal self knowledge to know the self to know atma so i have to know atma means uh, that is ajnana what is that ajnana the one's own swarupa is assumed or is is looked upon as the primaya as something to be known that is the ajnana so atma mana cheta teliyabadavalenu no. atma is something known to be known atma should be known atma is worth knowing it is the only only thing that is worth knowing so in all this you look at atma as something to be known that is the ajnana that is the ajnana you know like gnana la untundi no var known and the means of knowing all the three get resolved in one shonu shorupa that is the jnana that's why turia that's why the silence ఇంచేతనే దక్షిణామూర్తి కూడా మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివాహం ఎట్సెట్రా సో ఈ విధంగా ఈ ఇది గడుస్తూనే ఉంటుంది దిస్ విల్ బి కంటిన్యూయింగ్ బట్ లెటర్స్టాప్ ది భాషస్ ఓంకార మనం వాక్యం చూస్తూ ఉన్నాము ఓంకార నిర్ణయద్వారేణ ఆగమత ప్రతిజ్ఞాత అద్వైత్య బాహ్య విషయభేదవైత్యాచ్య సిద్ధస్ పునః అద్వైతే శాస్త్రయక్తిభ్యా సాక్షాన్నిర్ధారతమ సత్యం ఇుపసంహారీరు అద్వైత ప్రకణ ఆఖరు శ్లోకం చూసినట్లయితే అక్కడ ఏమనుంటుందంటే నశిజ్జాయతే జీవ సంభవస్ న విద్య ఏతత్తదం సత్యం ఎత్రిన్న జాయతే అది ఆ శ్లోకం ఏతత్తదు ఉత్తమం సత్యం ఆ ఇయది ఉత్తమమైన సత్యము సర్వోత్కృష్టమైనటువంటి సత్యము అని చెప్పారు ఏమిటా సత్యము అద్వైతస్య అద్వైతము అంటే ద రియాలిటీ ఈజ్ వన్ విథౌట్ ద సెకండ్ సపోజ్ చూడండి గ్లో ఉంది glow is one without the second but because of this revolution it looks as if it is multiple in fact i have a sentence here which is which has to be um, it has to be programmed really the sentence is let us enjoy some such a sentence you will see some such a sentence in america you know they how do you use it they put sos <laughs> so say alive you can pronounce please say like that evallo na gundalo vallu memulne parigetham ostunnaru ankonde ila tippesukuntaru parigetham gelipotharu ay evallo chustaru dorindhi then they come running and protect that is how so please say anu untundi sentence you can read this sentence you can read it from half a mile distance ఫ్రమ్ ఎనీ లెంగ్త్ ఆఫ్ డిస్టెన్స్ యూ కెన్ రీచ్ ఇట్ ప్లీజ్ సేవ్ మీ లైక్ దాట్ ఇమీడియట్లీ అకౌంట్ రన్ని అండ్ దెన్ ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఎనీవే సో ఎన్ ఎంటైర్ సెంటెన్స్ యూ కెన్ సీ ఎంటైర్ సెంటెన్స్ ఉంటే వాక్యాలు వాక్యం చూడొచ్చు వాక్యంలో పదాలు వేరుగా ఉంటాయి పదంలో అక్షరాలు వేరుగా ఉంటాయి ఇన్ని భేదములు ఉంటాయి కానీ ఇంతటి భేదము కూడా అది కల్పితమే అద్వైతమే సత్యము ఈ విషయాన్ని ప్రతిజ్ఞాతస్య ఇది ఉపనిషత్తు యొక్క ఆరంభంలో దాన్ని ప్రతిజ్ఞ చేస్తూ అంటే ఈ ఈ తత్వాన్ని ఈ అద్వయతత్వాన్ని నేను ప్రతిపాదన చేయబోతున్నాను అని ఉపనిషత్తు యొక్క ఆరంభంలో ప్రతిపాదాన్ని ప్రతిజ్ఞ చేశారు ఆగమ ప్రకరణలో ఆగమ ప్రకరణంలో అది మొట్టమొదటి ప్రకరణ ప్రతిజ్ఞాతస్య మొట్టమొదటి ప్రకరణంలో అద్వైయ ఆత్మతత్వాన్ని ప్రతిపాదించటానికి ఓంకారాన్ని సాధనంగా తీసుకున్నారు అంచేతనే మీకు నేను అకారముష్ ఆ వివరణ అంతా భాష్యకారుల యొక్క పంక్తిని బేసిస్గా చేసుకునే చెప్పి ఉన్నాను తర్వాత మరైతే ఓ ప్రశ్న వస్తుంది ఇప్పుడు వైత్యం అనేది ఇప్పుడు పీ మీరు చూస్తున్నారు వాట్ యు సీ యాజ్ పీ ఈజ్ నాట్ ఎనీ రియల్ పీ what you see as a three is not any real three dinni tatha ananta tatha ante sachiness sachiness p you are seeing p it is such such and it is real it is real as it is seen that is called sachiness tatha idella like gante suppose uh suppose uh, i take a flower oh what a beautiful flower i take it into hand and uh, suppose immediately i notice that it is not a flower it is made from paper is artificial things will be there you know you assure me it as flower but then uh, oh it is paper only to look at it is very beautiful but you touch it it is paper only this is not even flower It is a flower which is not a flower, right? You understand? That is what is called vetattha. It is not such. The suchness is absent. So, tathagattha is the name of Buddha. Means uh, the suchness is realized by him. That's why he is called tathagattha. Whatever he says, or whatever conduct you see in him, you see gatiartha dhatavaha dhyanartha api ti dhatu chasti meaning of gati also means jnanam so he is the one who knows the sachiness means the truth that is ti tatha what is the tatha opposite of tatha vetatha so vi means vegata it is absent uh, like what you assume it is flower oh it is not flower first you thought flower then you said it is not flower so oh it is pea then you said it is no pea it is only a glow three no three it is only a glow go to the movie so hero heroine hero heroine ante shringara rasa hero villain ante vebhatsa mu inni rasalu kuda untai that's all shringara rasam vebhatsa rasam hasya raudra karuna inni rasalanni rasa nirupana anta but then it is all over they say shubham శుభం అంటే అర్థం ఏంటి అయింది వెళ్ళిరండి అర్థం ఏమీ లేదట హుళక్కి హుళక్కి ఏమీ లేదు దట్ నథింగ్ సో దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ విత్ ఇక్కడ చిత్రం ఏంటంటే బాహ్య విషయ భేద వైత్యాచ నేను ప్రశ్న వెళ్తా చెప్పండి మీరు సినిమాకు వెళ్ళారు నేను సినిమాకు వెళ్ళాను యు టేక్ యువర్ సెల్ఫ్ వన్ సినిమా ఎంతమంది చూస్తారు వన్ పర్సెంట్ సేస్ ఓన్లీ వన్ పర్సెంట్ సేజ్ అవునా వాళ్ళందరూ వాళ్ళందరూ ఏముండదండి ఎవరి మటిక్కు వాడు చూస్తాడు భోజనం వంద మంది భోజనం చేస్తున్నారని పది మంది భోజనం చేస్తారు కాబట్టి పది మంది భోజన చేస్తారా ఒకడు భోజనం చేస్తాడు మీరు ఆలోచించి చెప్పండి ఒకడు భోజనం చేస్తాడండి పది మంది భోజనం చేయరు ఊరికే మీరు అలా అనుకుంటారంటే ఇప్పుడు ఇలా వడ్డించారనుకోండి ఈయన ఒకడు భోజనం చేస్తున్నాడు ఎంతమంది చేస్తున్నారు ఒకడా పదిమందే ఒకడు ఇక్కడ అక్కడ ఉంది మనం తెలుసా సో పది మంది భోజనం చేయరు ఒక్కడు భోజన చేస్తారు సో అలాగే సినిమా చూస్తున్నాను ఎంతమంది చూస్తారా వంద మంది చూస్తారా వంద మంది చూడరు ఒక్కడు చూస్తుంది నేను సినిమా చూస్తున్నాను నేను ద్రష్టని సినిమా అంతా దృశ్యము సో ఏముంది ఇప్పుడు ద్రష్ట ప్లస్ దృశ్యము ఏమండి ఇల్ ద్రష్టా ప్లస్ దృశ్యము Which is దథ and which is వితథ దృశ్యమంతా వితథ వాట్ ఈస్ ది దృశ్య ఇట్ ఈజ్ అవుట్ సైడ్ బాహ్య అండ్ ఇట్ ఈజ్ it is ఈజ్ మెనీ భేద ఇట్ ఈజ్ ఈ దృశ్య హ్యాజ్ రెండు లక్షణాలు టూ క్యారెక్టర్స్ వన్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ బాహ్య ఇట్ ఈస్ అవుట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ భేద భిన్న సో సినిమా తెరా సినిమా చూస్తున్నారు మీకు సినిమా ఎక్కడ ఉంటుంది అవుట్సైడ్ ఉంటుంది భిన్న భిన్నంగా ఉంటుంది కావండి కానీ అవుట్సైడ్ అన్నది అది తథాయా వితథాయా వితథ భిన్న భిన్నం అన్నది తథాయా వితథాయా వితథ సో దృశ్యమంతా వితథ ద్రష్ట తథ కాబట్టి ద్రష్టాదృశ్య భేదముతో కూడిన ఆ ద్వైతమంతా కూడా వితథమే బాహ్య విషయ వైత్యాచ్య ఎప్పుడైతే బాహ్య విషయ భేదము వితథమవుతుందో అప్పుడు ద్రష్ట యొక్క ఏకత్వము సిద్ధమవుతుంది దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్స్ కా సో ఆగమత ప్రతిజ్ఞాత అద్వైత్య సిద్ధస్ అది ఎలా बाह्य विषय भेद वैतथ्या सिद्ध आगम प्रकरण में ओंकार निर्णय द्वारा अद्वैता प्रतिपादी वैतथ्य प्रकरण में बाह्य विषय भेदमंत मितथमे कद्वैता हा कूपचार अंतरू ఇప్పుడు అద్వైత ప్రకరణంలో మళ్ళీ ఏం చెప్పినట్టు పునః అద్వైతే అద్వైతే మీన్స్ అద్వైతే ప్రకరణే శాస్త్రయుక్తిభ్యాం సాక్షాన్నిర్ధారిత సాక్షాత్ నిర్ధారిత శాస్త్రయుక్తుల చేత అద్వైత ప్రకరణంలో వేదమునందలి యుక్తులను శాస్త్రయుక్తిభ్యాం వివచనం కదా శాస్త్రము యుక్తి రెండింటిని అంటే ఏమిటి ఆగమ ప్రకరణం శాస్త్ర ప్రధానం వైత్య ప్రకరణం యుక్తి ప్రధానం అద్వైత ప్రకరణంలో శాస్త్రము యుక్తి యొక్క మేళవింపుగలదు శాస్త్రయుక్తిభ్యా కాబట్టి మళ్ళీ ఉపనిషత్తులన్నీ నిరూపించటమైనది తర్వాత యుక్తులు పుంఖానుపుంఖాలుగా యుక్తులను కూడా చెప్పడమైనది శాస్త్రయుక్తుల ద్వారా చెప్పిన దాన్నే ఎందుకు మళ్ళీ చెప్పడం అంటే సాక్షాత్ నిర్ధారిత సంటే చూడండి అను నిత్యము జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేటువంటి ఈ భేదం ఈ భేదమంతయు వితము ఇదంతా కూడా ఫులక్కి అని చెప్పడం తేలిక అనుభవాన్ని తెచ్చుకోవటం చాలా కష్టం ఇప్పుడు ఆ డబ్బులేముందండి వేళ వస్తుంది రేపు అని మెట్ట వేదాంతం చెప్పి మెట్ట వేదాంతం అంటాను చాలా తేలిగ్గా చెప్పచ్చు కానీ పది రూపాయల కాగితం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ పిసినారుతనము లేకపోతే ఇవ్వలేకపోవటము ఆ మనిషి అలా దాన్ని పట్టుకుని ఉంటాడు ఇవ్వలేకపోతాడు నాకు కొంత బంగారం కావాల్సి వచ్చింది ఐ నీడెడ్ సమ్ గోల్డ్ నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా నేను ఇచ్చేశాను నేనేమో అట్టపెట్టుకోలేదు ఇచ్చేశాను నాకు ఇంకో కొంత ఇంకో కోసం గోల్డ్ కావాల్సి వచ్చింది నేను గోల్డ్ మళ్ళీ కొండ ఎందుకు వీళ్ళందరి దగ్గర గోల్డ్ గోల్డ్ ఉంది ఏం చూసుకుంటారు ఈ బంగారం ఏం చూసుకుంటారండి ఏమేమన్నా అదేం తినేదే అన్నా వేస్ట్ కాదు ఇది కొంత గోల్డ్ ఈ మాత్రం సత్యం తెలుసుకోవడం దాంత కష్టమేం కాదు మీ దగ్గర ఉన్న నాకు బంగారం అంతా వేస్ట్ అండి ఉంటే మంగళసూత్రానికి దానికి సరిపడంతో పేసరంతా అట్ట పెట్టుకుని మిగతా అదంతా తీసవస్తున్న పారా అని దాంట్లో కొంత నాకు నాకు పని ఉందని చెప్పేసి నేను అడిగాను అనుకోండి చాలా సరళమైన విషయం దాంట్లో కష్టమే చాలా తేలిగ్గా తెలుసుకోవద్దు ఏమీ కష్టం లేదు ఇప్పుడు మీ దగ్గర ఒక పది తులాల బంగారం ఉందనుకోండి ఐదారు తులాల అట్టే పెట్టుకుని మూడు నాలుగు తులాలు నాకు ఇవ్వండి ఇది ఏం చేసుకుంటారు మీరు మాత్రం ఏం చేసుకుంటారు నేనేం నేను ఏదో చేస్తా నాకేదో ప్రయోజనం ఉంది నేను అడు అడుగుదామని నోరు దాకా వచ్చి ఎందుకు లే అడిగి లేదనిపించుకోవడం వాళ్ళ మనస్సు కష్టపడ్డం ఏంటి నేను బజార్కు పోయే పాతకు మీద వచ్చి బంగారం కొని నా పని నేను పూర్తి చేశా చాలా వ్యామోహంలో ఉంటుంది మనస్సు కాబట్టి శాస్త్రము ద్వారా తెలిసిన యుక్తుల ద్వారా నిర్ధారించిన ఇంకా సంశయ విపర్యాసాలు ఉంటాయి ఏమంటే ద్వ అద్వైతం సత్యం ఎలా అవుతుందండి అని డౌట్ ఉంటుంది ద్వైతం ఉంది కదా ఇంత ద్వైతం అనుభవానికి వస్తూ ఉంటే అద్వైతం సత్యం అనే అనే డౌట్ వస్తుంది కాబట్టి మీరు సినిమా ఎప్పుడైనా చూశారు కదా సినిమా చూడని వాళ్ళు ఎవరూ లేరు ఈ సినిమా అన్నది శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన దృష్టాంతం సో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం సో సినిమా మీరు ఇన్నిసార్లు చూశారు కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు వంద సార్లు చూశారు ప్రతిసారి సినిమా చూసిన ప్రతిసారి ఆ భేదమంతా సత్యమా లేక అద్వయ ద్రష్ట అయిన నువ్వు మాత్రమే సత్యమా వీడు మాత్రమే సత్యం ఎంత సత్యం అంటే మేము సినిమాకి సైకిల్ మీద వెళ్ళి వెళ్ళాం ఆ ఐదు మైళ్ళు తొక్కుకుని వెళ్ళాలి సైకిల్ తొక్కుకుని వెళ్ళాం సినిమా చూసేప్పుడు అదంతా సత్యంగా అనిపిస్తుంది సినిమా పూర్తయ్యాక తెలుస్తుంది అదేమీ సత్యం కాదు మళ్ళీ మన సైకులు మనం వెనక రావడం ఇదే సత్యం ఇదే సత్యం అది ఏమీ సత్యమే అది సత్యమే కాదు ఇదే సత్యం కాబట్టి అద్వయ ఆత్మతత్వమే సత్యము అని అది నిర్ధారితమైన దాని మీద మళ్ళీ అనేక సందేహాలు వస్తాయి ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉంటుంటే అద్వైతం సత్యం ఎలా అవుతుంది ద్వైతం సత్యం కాదా అని డౌట్ వస్తుంది తర్వాత మామూలుగా నేను ఇటు తిరిగేప్పుడు నన్ను అడుగుతారు ఏమండీ కొంతమంది ద్వైతం అని చెప్తున్నారు మీరేమో అద్వైతం అంటున్నారు ఏది సత్యం అని అడుగుతారు అంటే నేనంటాను చూడు సపోజ్ అద్వైతం సత్యం అని నేను చెప్పాను అనుకో నువ్వేం చేస్తావు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఏమండో ఆయన అద్వైతం అని చెప్పాడు నువ్వు ద్వైతం అని చెప్తున్నావు ఏది సత్యం అని వెళ్ళి వెళ్ళే ఆయన అడుగుతావు ఆయన ఏం చెప్తాడు ద్వైతం సత్యం అని చెప్తాడు కాబట్టి ఈయన ఇలా చెప్పాడు ఆయన అలా చెప్పాడు అన్న లెవెల్లోనే ఆగిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళదు ఎవరో ఒకళ్ళు చెప్పడం పాయింట్ కాదు మనం దానిని శోధించి మనం తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి నాదేముంది నేను చెప్తాను నేను పదిసార్లు చెప్తాను అది దానివల్ల ఉపయోగం లేదు నువ్వు తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకునేటువంటి పూచి నీ ఉంటుంది వీడు చెప్పాడు వాడు అలా చెప్పాడు అంటే లోకంలో ఎవడికి తెచ్చింది వాడు చెప్తాడు ఇది పిచ్చి లోకం ఇది ఎవడికి తోచిందో వాడు చెప్తాడు చెప్పిందల్లా వింటూ ప్రతిదానికి డూడు బస ఉన్నలాగా తలకే ఉంటే జీవితం వ్యర్థం అవుతుంది మూఢ విశ్వాసాలలో పడి కొట్టుకుంటారు మనుషులు దానివల్ల ఉపయోగమే ఉండదు కాబట్టి ఆ సంశయాన్ని ఆ ఇంకొక నెత్తి ఆ సంశయాన్ని నివారణ చేసుకోవాలి దానికోసం మళ్ళీ శాస్త్రాన్ని యుక్తిని ఉపయోగించాలి లాజిక్ని రేషనల్ థింకింగ్ని ఉపయోగించాలి తర్వాత విపర్యాసం ఉంటుంది ద్వైతమే సత్యము అనే భ్రాంతి ఉంటుంది కాబట్టి ఈ సంశయ విపర్యాసలు పూర్తిగా తొలగి తత్వాన్ని యథాతథంగా తెలుసుకుంటా దాన్ని సాక్షాత్ అంటారు సాక్షాత్తు నిర్ధారించటం కోసం మళ్ళీ ఈ ఇది ఆరంభమవుతోంది అయితే అద్వైత ప్రకరణలో చెప్పిన ఉపసంహారాన్ని ఒక్కసారి గుర్తు చేశారు ఏతత్తమం సత్యం ఇప్పుడు మళ్ళీ అదే దృష్టాంతం చెప్తున్నాను మీరు సినిమాకి వెళ్ళారు రెండున్నర గంటలు అద్భుతమైన సినిమాని ఎంజాయ్ చేశారు బయటకు వచ్చారు ఈ మొత్తం అనుభవంలో అది కూడా అనుభవమే కదా వెళ్ళడం సినిమాను ఎంజాయ్ చేయడం బయటికి రావటం అదొక అనుభవం ఈ అనుభవంలో ఏది సత్యము నేను మాత్రమే సత్యం మిగతాదంతా కూడా ఎంత అద్భుతంగా ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా అదంతా కూడా ఆకర్షణ మనకు మనస్సులో ఉండే ఆకర్షణని పెట్టి అద్భుతంగా ఉంది గొప్పగా ఉందని అనిపిస్తుంది తప్ప వాస్తవంలో అది ఏది సత్యం కాదు నేను మాత్రమే సత్యం ఏతత్తమం సత్యం ఆత్మచైతన్యమే సత్యం ఇప్పుడు మరి జనులు భగవంతుడిని పూజిస్తున్నారు కదా అంటే తెలియకుండా తమ స్వరూపాన్నే బయట భగవంతుడుగా పెట్టి పూజిస్తున్నారు మీరు ఏ రకమైన పూజ చేసినా మీ ఆత్మస్వరూపాన్నే బయటపెట్టి లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని బయటపెట్టి ఒక రూపాన్ని కల్పించి ఆ పూజా ఇత్యాదులు చేస్తున్నారు కాబట్టి పూజ మొదలైన వాటన్నిటికీ పరమ ప్రయోజనం ఏమిటంటే ఆ బయట మన చేత ఆరాధింపబడే ఈశ్వరుణ్ణి లోపల ఆత్మస్వరూపంగా తెలుసుకుంటయే పరమ ప్రయోజనం ఇంకా వేరే ప్రయోజనం ఏమీ లేదు కనుక ఏతత్వదు దుత్తమం సత్యం ఈ ఆత్మ చైతన్యమే ఉత్తమోత్తమైన సత్యము అది ఏ దేవుడు అదియే జగత్ అనబడే అనుభవానికి మూలము ఏమన్నా ఎప్పుడు వచ్చింది జగత్తు నేను వచ్చి జగత్తు నేను రాకముందే జగత్తు నేను వచ్చి జగత్ కాబట్టి జగత్తు అనే అనుభవానికి కూడా మూలము నేను దేవుడు అనే అనుభవానికి కూడా మూలము నేను నేను ఏ చైతన్యం నుంచి ఆవిర్భవించిందో అది మాత్రమే సత్యము ఏతత్తదదుమం సత్యం ఆత్మచైతన్యమే ఉత్తమ సత్యము అయితే పుట్టుక మరణము అనేవి ఆత్మస్వరూపానికి లేదు దేహము పుడుతుంది దేహము బిట్టుతుంది తప్ప ఆత్మస్వరూపంలో పుట్టుక మరణము ఇత్యాదులేమీ లేవు ఏతత్తమం సత్యం నా జాయతే జీవ సంభవోస్ నేత ఏతం సత్యం అనే విషయాన్ని ఇంతకుముందు ప్రకణంలో నిర్ధారించడమైనది అంతే తస్ైత్య ఆగమాతైతదర్శన ప్రతిపక్షనైనాశికా అద్వయ ఆత్మతత్వమే సత్యము అనే సిద్ధాంతానికి రెండు అపోజిషన్ పార్టీలు ఉంటాయి ఒకటేటంటే ద్వైతము సత్యము ద్వైతవాదులు రెండేటంటే శూన్యమే సత్యము వైనాశికులు ఈ రెండు అపోజిషన్స్ ఉంటాయి ఇప్పుడు ద్వైతవాదులు ద్వైతము ద్వైతం అంటే రెండని కాదు నానాత్వము అని ద్వైతమే సత్యము అని వాళ్ళు అంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ద్వైతము సాపేక్షము ద్వైతము సాపేక్షము దేనికి సాపేక్షము మీరు ఆలోచించండి ఇంద్రియములు మనస్సు ఈ రెండు ఆపరేట్ చేయకుండా ద్వైతము యొక్క అనుభవము సంభవమా ఇప్పుడు నేను ఓ సభలో ఒక ద్వైతం గురించి ఒక పెద్ద పెద్ద గట్టిగా మాట్లాడిస్తున్నాడు ద్వైతమే సత్యం ద్వైతమే ఓ మహాత్ముడు అడిగాడు చూడబాయా యూ క్లెయిమ్ సో మచ్ దట్ రియా దట్ ఇస్ రియల్ యూ టెల్ మీ డూ యూ హ్యావ్ ద ప్లూరాలిటీ వెర్న్ యువర్ మైండ్ అండ్ సెన్సార్గన్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ డూ యూ హ్యావ్ దట్ ప్లూరాలిటీ మైండ్ అండ్ సెన్సస్ పని చెయ్యనప్పుడు డూ హ్యావ్ ఎ ప్లూరల్ వరల్డ్ You don't have a plural world. And uh, when is the plural world, the mind and senses punishes in a pudu matrame plural world on to me. Anchatano, dvaita jagatthu manas sape ksham, indriya sape ksham. Manasu indriyalu punishes in a pudu matrame plural world on to me. Ropa on to me. Ropa on to me. Kalu muskunar on to me. Ropa on to me. అలా కాదు మేము కళ్ళు మూసుకుని ఊహ చేస్తాము అంటే ఊహ చేసే మనస్సు చూసే కన్ను లేకుండా రూపం ఉందా వినే మనస్సు చెవి లేకుండగా శబ్దం ఉన్నదా కాబట్టి ఇప్పుడు మీరు నిద్రపోయినప్పుడు ద్వైతం లేదు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ద్వైతం లేదు ఆలోచించడం మానేసి నిశ్చలంగా కూర్చున్నప్పుడు ద్వైతం లేదు మళ్ళీ ద్వైతం ఎప్పుడు వస్తుంది ఇంద్రియములు మనస్సు ఫంక్షన్ చేయడం ప్రారంభిస్తేనే ద్వైతం ఆరంభమవుతుంది కాబట్టి ద్వైతము కేవలము ఇంద్రియ మనస్సాపేక్షము డేర్ ఫోర్ ఇట్ ఈస్ మిథ్య మిథాభవతి ఇది మిథ్య ఇప్పుడు ఇంద్రియ కన్ను అనగానేమి కన్ను అనగానేమి ఘటపటాదులను చూచేది కాబట్టి ఘటపటాది ద్వైతం లేండే కన్ను లేదు కన్ను లేండే ఘటపటాది ద్వైతము లేదు భూతాద్ పరస్పర సాపేక్షము కాబట్టి మిథహ అవి మిథహ ఉంటాయి ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి భార్య లేదండి భర్త ఉన్నాడంటే కుదరదు భార్య లేకుండా భర్త ఉండడు భార్య ఆ భార్య అనే టైటిల్ ఉన్న మనిషి ఉన్నప్పుడే భర్త అనే టైటిల్ ఉన్న మనిషి ఉంటాడు భార్య అనే టైటిల్ అసలు అలాంటి మనిషి అసలు ఈ సృష్టిలో లేడు అంటే భర్త అనే మనిషి కూడా ఉండడు సృష్టిలో ఎందుకంటే ఆయన సాపేక్షం లేదు కనుక ఈ ద్వైతము ఇది మిథ్య అద్వైతము నిరపేక్ష సత్యం ఇప్పుడు ద్రష్టాదృశ్యం మీరు సినిమాకి వెళ్ళారనుకోండి మీరు సినిమా ప్రపంచం మీద మీరు ఆధారపడతారా లేక సినిమా ప్రపంచం మీ మీద ఆధారపడుతుందా సినిమా ప్రపంచం మీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు లేందే సినిమా ప్రపంచమే లేదు కాబట్టి దృశ్యము ద్రష్ట మీద అపేక్షితమై ఉంటుంది వేరే అసలు నిరపేక్షమ ఇక్కడ ఉందండి మాటలు ద్రష్ట నిరపేక్షము కాబట్టి అద్వయ ఆత్మతత్వమే సత్యము తస్థ్య ఆగమార్థస్ అద్వైత దర్శనస్ ప్రతిపక్షభూత సో అంటే అద్వైతత్వమే వేదముల చేత శాస్త్రము చేత ప్రతిపాదింపబడుతూ దీనికి విరుద్ధముగా ద్వైతులు ఉన్నారు వైనాశికులున్నారు అయితే శూన్యవాదులు అయితే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి చెప్పిన దాన్ని తప్పని ప్రూవ్ చేయటం పాయింట్ కాదు ఇప్పుడు వాళ్ళు చెప్తారు అది సత్యము అసత్యము ఈ మీమాంస ఇది తప్పని చెప్పడము దానివల్ల ప్రయోజనం ఏమిటి ఆ వ్యక్తి మీద ద్వేషమేమైనా ఉందా అంటే ద్వేషమేం కాదు ఇది వ్యక్తిగత ద్వేషానికి సంబంధించిన విషయం కాదు కేవలము సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటమే అందుకోసం శంకరులు ఈ వాదాలని ఉద్ఘాటించి వాటిని ప్రకటించి వాటిని ఖండిస్తారు ఖండించడంలో రాగద్వేషాలకు తావేమీ లేదు వాళ్ళ మీద మనం పై మాట చెప్పామనే తాత్పర్యం కాదు సత్యాన్ని గ్రహించడమే తాత్పర్యము అందాము దేశాంచ అన్యోన్య విరోధాద్ రాగద్వేషాది క్లేశాస్పదం దర్శనం ఇది ఎలా ఉంటుందంటే చూడండి దేవుడంటే విష్ణువు మాత్రమే శివుడు కాదు అని ఒకడు అంటాడు దేవుడంటే శివుడే విష్ణువు కాడు అని ఇంకొకటి అంటాడు ఇద్దరు ద్వైతులే ఇద్దరు ద్వైతులే అద్వైతం ఏమని చెప్తుందో తెలుసినా అద్వైతంలో ఎలా చెప్తామంటే అడుగుతాం ఏమండి విష్ణువే దేవుడు శివుడు కాదని మీరు అంటున్నారు ఎలా చెప్పగలరు అని అడుగుతాం అడిగితే ఆయన విష్ణు పురాణంలో ఉండే శ్లోకాలు ఏవో ఈ శివుడు ఆయన్ని అడుగుతాం ఆయా శివుడే దేవుడు విష్ణువు కాడు అంటున్నావు నువ్వలా చెప్తావు ఈయన శివపురాణంలో శ్లోకాలు ఏం చెప్తాడు విష్ణు పురాణ శ్లోకాలు కోట్ చేసి శివుణ్ణి ఖండిస్తాడు ఆయన శివపురాణ శ్లోకాలు కోట్ చేసి విష్ణువుని ఖండిస్తాడు ఈయన దీన్ని బట్టి మీకేం తెలిసిందే నాకు తెలిసిందని నేను చెప్తా దేవుడు వీడు చెప్పిన విష్ణువు కాదు వాడు చెప్పిన శివుడు కాదు దేవుడు అనేవాడు ఈ రెండింటికి అతీతమైన తత్వం దానికి వీడు విష్ణు పేరు పెట్టి వీడు హడావిడి చేస్తున్నాడు శివుడు పేరు పెట్టి వాడు హడావిడి చేస్తున్నాడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కూడా రాగ ద్వేషాలు దాంట్లో ద్వేషం ఉంటుంది ఇప్పుడు వైష్ణవుడు ఉన్నాడనుకోండి ఒక వైష్ణవుడికి ఇంకొక నిలువు పొట్టు పెట్టుకున్నవాడికి మరో నిలువుబొట్టు పెట్టుకున్న వాడిని చూస్తే ప్రేమ అడ్డబొట్టు వాడిని చూస్తే ఒళ్ళు ఈ అడ్డబొట్టువాడికి నిలువుబొట్టువాడిని చూస్తే ఒళ్ళు మంట సో అడ్డబొట్టువాడు చూస్తే ప్రేమ దీన్ని బట్టి మనకేమర్థమైందంటే తత్వము నిలువుబొట్టు కాదు అడ్డబొట్టు కాదు విష్ణువు అన్నది ఒక నామము మాత్రమే ఒక నామం ఒక రూపం శివుడు ఇంకో నామం ఇంకో రూపం రియాలిటీ నామరూపాలకు అతీతంగా ఉంటుంది దీంట్లో ఈ రాగానికి కానీ ఆ ద్వేషానికి కానీ తాబు లేదు ఈ రాగద్వేషములతో కూడి ఎవడైతే చెప్తున్నాడో వాడు చెప్పింది తప్పు ఎందువల్ల తప్పు అంటే పురాణాలు చూసి వెరిఫై చేసే పక్కలా వాడు రాగద్వేషయుక్తంగా చెప్తున్నాడా లేదా రాగద్వేషాస్పదంగా చెప్తున్నాడా లేదా అంతే చాలు దట్ ఈ సెల్ఫ్ డిస్ప్రూఫ్ యూ డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ ప్రూఫ్ రాగద్వేషాస్పద రాగద్వేషాది క్లేషాస్పదం సో రాగము ద్వేషము తర్వాత ఇంకా ఉంటాయి క్లేషాలు సో అవిద్యాస్మిత రాగ ద్వేష అభినివేశ వాటిల్లో రెండు చెప్పారు ఇంకా ఆది శబ్దం చేత ఇంకా చూద్దాం వ్యాఖ్యానం కాబట్టి ఇటువంటి దోషములతో కూడి కనుక ఈ ద్వైత దర్శనము అది అది వ్యతము తర్వాత అన్యోన్య విరోధము గలదు కనుక అన్యోన్య విరోధం అవుతుంది కనుక అన్యోన్య విరోధం ఉంది కనుక అది తప్పు ఈ విషయాన్ని ఇంతకుముందు మనం చూసి ఉన్నాము మిథ్యా దర్శనత్వం సూచితం కాబట్టి ఈ ద్వైత దర్శనములు మిథ్యా మాత్రమే చూడండి అద్వైతము పరమార్థ సత్యం ఇది నేను దృష్టాంతం చెప్తా ఇప్పుడు సినిమా ఫ్యాన్స్ ఉంటారు మా చిన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అని ఉండేవారు ఏమండి ఓసారి మేము రాయిదారు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కుట్రాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మేము గట్టిగా వాదించేసుకుంటున్నాం వాదించుకుంటూ ఉంటే కొంతలో సుబ్రహస్ గారు వచ్చారు ఆయన విన్నారు ముందు దూరం ఆయన దగ్గరికి వచ్చి ఎరా ఎందుకు వచ్చిన వాదన రాదు నీ వాదన తప్పే వాడి వాదన తప్పే మీరిద్దరి వాదనలు తప్పే మీ వాదనలు రెండింట్లోనూ యథార్థత లేదు వాస్తవము వీటికి అతీతంగా ఉంటుంది అని చెప్పి వెళితే అంతే అద్వైతం అంటే అలాగే కాబట్టి ఈ అన్యోన్య విరోధం ఏదైతే ఉన్నదో వీడి చెప్పినాన్ని వాడు కాదంటాడు వాడు చెప్పిందాన్ని వీడు కాదంటాడు అన్యోన్య విరోధం ఏదైతే అది ఏం చేస్తుందంటే ఇద్దరూ తప్పే నిరూపిస్తుంది రాగద్వేషాది దోషములు గలవి ఈ ద్వైత దర్శనములన్నీ కూడా రాగద్వేషాది దోషములను కలిగి ఉంటాయి ఈ రెండు అంశాలు చాలు అన్యోన్య విరోధము రాగద్వేషాది దోషములకు ఆశ్రయమై ఉంటా అనే రెండు దోషాలను బట్టి ఈ ద్వైత దర్శనములన్నీ కూడా తప్పని తెలిసిపోతున్నాయి ఇప్పుడు వాస్తవంలో శాస్త్రి గారు ఏమని చెప్పారంటే చూడు నువ్వు ఆలోచించు ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ దట్ యాక్టర్ అంటే ఆయన యాక్టరు చేసిన యాక్షన్ ఏదీ సత్యం కాదు కానీ ఫ్యాన్ ఎందుకయ్యాడు ఆ అసత్యమైన అసత్యం మీద ఉండే అభినవేశం చేత ఫ్యాన్ అయ్యాడు ద్వైతం అనేది అసత్య అభినవేశం తప్ప మరొకటేమీ కాదు కేవలము అసత్యమునందు అభినవేశం అభినవేశము అంటే పట్టుదల అదే సత్యము అనేటువంటి పట్టుదల తప్ప అంతకంటే ద్వైతంలో సారమేమీ లేదు అద్వైతము మాత్రమే పరమార్థము ఈ అద్వై దీన్ని ద్వై అన్యోన్య విరోధం అంటారే దీన్ని సుందోపసుయము అని అంటారు సుందోపసుయాన్ని అక్కడ ప్రతిపాదిస్తున్నారే పూర్వం ఇద్దరు రాక్షసులు సుందుడు ఉపసుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండే వారు కలిసి అందరినీ యుద్ధాలు చేసి హింస పెడుతోంది వారు ఇప్పుడు వీళ్ళని సంహరించడంలాగా వాళ్ళతో సమానమైన బలంగావాడు ఇంకోహాడు అందుకోసం ఆ కథ లాగుంది అందుకోసం విష్ణువు మోహిని వేషాన్ని వేసుకొచ్చి వాళ్ళిద్దరి ముందు ప్రత్యక్షం అవుతుంది ఆమె మోహిని వీళ్ళిద్దరూ కూడా సుందోప సుందోప సుందులు ఇద్దరూ సమాన బలశాలులు వీళ్ళిద్దరూ కూడా ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధులైపోతారు అబ్బా ఎంత అందంగా ఉంది ఈమెను ముగ్ధులైపోతారు ముగ్ధులైపోయి ఓ ఓ సుందరి నీవు మాలో ఎవరు నచ్చితే వాళ్ళని నీవు ప్రేమించుము అని కోరుతారు ఇద్దరూ కూడా ఇంకా ఇద్దరు కలిసి ఉన్నారు కదా కోరితే ఆమె అంటుంది మీరిద్దరూ కూడా సమానమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నారు సమానమైన బలాన్ని కలిగి ఉన్నారు నాకు ఎవళ్ళని ఎన్నుకోవాలో అర్థం కావట్లేదు నేను పరీక్ష పెడతాను మీరిద్దరూ కుష్టి పట్టి ఎవళ్ళు నెగ్గితే వాళ్ళని నేను ప్రేమిస్తాను అని అంటున్నాను అంటే సరే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెను ఒక ఉన్నతమైన స్థానం మీద కూర్చోబెట్టి వీళ్ళు కుర్తీపడడం ప్రారంభిస్తారు ఆ కుస్తీలో సుందుడు ఉపసుడిని ఉపసుడు సుందుణ్ణి సంహరిస్తారు ఆమె అలా చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఇదే అద్వైత దర్శనం ఈ సుందోపసుంద న్యాయం చేత వీళ్ళు పరస్పర విరోధంగా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారో విష్ణు పురాణ శ్లోకం చెప్పి శివుడు అసలు చాలా తక్కువ విష్ణు పురాణ శ్లోకం ఆయన చెప్తే ఆయన వీడు ఒకటి చెప్తే ఆయన మూడు శ్లోకాలు చెప్తాడు విష్ణువు చాలా దుష్టుడని చెప్పే మూడు శ్లోకాలు ఆయన చెప్తాడు ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు సుందోపసుందర్ న్యాయం చేత వీళ్ళు ఈ నామరూపాలకు అతీతమైన తత్వాన్ని ఈ అద్వైత దర్శనం వాళ్ళు ఏమీ చెప్పక్కర్లేకుండా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి పెడతారు ఆ సుందోపసు న్యాయాన్ని గౌడపాదాచార్యులు ముందు ముందు అదేవితేటే ఆయన ఎస్టాబ్లిష్ చేయలే చేయబోతున్నారు కాబట్టి అద్వైతమే సత్యము ఈ ద్వైత దర్శనములన్నీ కూడా మిథ్యా దర్శనములే ఈ విషయాన్ని మళ్ళీ క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం పూర్ణముదూర్ణము